మూడు శంక పట్టకండి శాస్త్రజ్ఞుడనుగాను వంకలించకండి వైరమునను మనసు నిల్పి దీని మర్మంబు తెలీయండి అఖిల జీవసంగ ఆత్మలింగ భావము గాలిలో గంధము కలిసి కనిపించనట్లు శరీరములో కంటికి కనిపించక ఉన్న ఆత్మ వినుము తప్పుపట్టకండి శాస్త్రముల తెలిసినవాడనుగాను నాపైన సరిపోని భావముతో ఇది పనికిరాని విషయము అనకండి మనస్సును ఈ విషయము మీద లగ్నము చేసి నేను చెప్పు మర్మములను తెలుసుకొనుము